సోదు మేసూ ప్రభ్రాహ్మ సాకులు దివ ఇజ్రాయల్ల మహాదేవ బలవంతుల పర్షణ దీవా నీకు ఆ బ్రాహ్మ సాకులు దివా ఆ కల్వరి ప్రభా మా పాపమ్మ శాప భరించి అలడియా మంచి జయించిన దీవానికి శ్రోతం చేసాం అలడియా ఐస్ క్రీస్తు ప్రభా నాదివా నీకు శ్రోతం నీ యొక్క రక్తం ధర కొనుక్కొని మీ సత్వేశ ప్రభ ఈ దినం కాచి కాపాడినం నీకు వందలు వేసు ఈ దినా మీ ఆత్మ చేసే నడిపించండి హలని అని జ్ఞానం చేస్తాను నడిపించి మా ప్రాప్తమే అధికారం ఇస్తున్నాను మీరేళ్ళని రాణిబిడ్డలు నడిపించండి భయంకర క్షమ కాలంలో ఉన్న సుప్రభ అయినా కానీ మీరు కాచి కాపాడి బలపరిచి నడిపిస్తానని సూత్రం మీ సుప్రభ ఇంకా సరస్వతం నడిపించి ఆత్మధర నడిపించమని మీకు సహించమని సమీన్ రాజాన్ని మన సారాకేస్తానయ్యా రాజా మీ సన్నిధిలో నేను కానయ్యా మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీతోడే లేకుండా నేనుండాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేను మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఎచ్చోటా కోను నుండి బ్రతికించోట కోను కోల్పోయినావన్నీ నాకు ఎచ్చోట కోను బాగా నుండి బ్రతికించోట కోను నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా బ్రతకాలేనయ్యా నీవే లేకుండా ఉండాలేనయ్యా నీతో లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాచానీ సన్నిధిలో నేను తానయ్యా మనసారాధిస్తూ బ్రతికేశానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బతికేస్తానయ్యా ఒంటారీ పోరు నన్ను విసిగించిన మనసులెల్లరూ నన్ను తప్పు బట్టినా ఒంటారీ పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలైనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలైన నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీతోనే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేను తానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బతికేస్తానయ్యా ఊపీ రాడే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వింటే నడిచొస్తా ఊపి రాడే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినీ వెంటే నేను వస్తా విశ్వానికి కథ నా గమ్యము నీ బాటలో నడుచుటకెంతో ఇష్టము విశ్వానికి కథ నీవే నా నీ బాటలో నడుచుటకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుదే లేదయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీతో లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అలలీయా చిన్నగా వాక్యం చేస్తుంది సార్ పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరులో గుర్తండి నీకెంతో వందాలి సరియా జీవం మహోన్నతుడా సర్వనతుడా సర్వశక్తి సంపన్ను నీకు ఎంతో వర్ణాలిస్తాయ్యా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మలందరినీ సూర్శ్ణంగా కాపాడన నీ కృపలో భద్రపత్ర సజీలతలు నిలబెట్టిన ప్రభావ శివరాత్రులు మమ్మల్ని కాచి కాబట్టి ఇక నూతన దినంబరించినారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలిస్తాయా అన్నింటికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామైనా సమస్త ఘనత మహిమా ప్రభావంలో నీకు యుగ యుగములు కడుగుతున్నాక హక మధ్యకాల సమయంలోనైనా ఈ సన్నిధికి మేము వచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా జీతాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయండి ప్రవ్వ మా విశ్వాసాన్ని బలపర్చండి ప్రవ మేముంటుందే శ్రమల కాలంలో భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వా ప్రేమ చల్లారిపోతున్నారు ప్రవ్వా అంతవరకు సహించే వాళ్ళు కాబట్టి నైనా మేము అంతవరకు ప్రవ్వ మీకు రక్షణ ప్రణాళికలు ఉండాలా ప్రవ్వ మా విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలా మీ సంపూర్ణంగా సమర్పించుకొని మీ జీవించే బిడ్డలుగా తయారు చేసింది అయినా ప్రవ్వా నైనా ఎంతో భయంకరమైన కాలంలో ఉంటుంది కదా ప్రవ్వ ప్రతి మీ కృప మాకు మాకు అనుగ్రహిస్తున్నారు నైనా మీ ఆదరణ మాకు అనుగ్రహిస్తున్నారు మీ కరుణ మాపై చూపిస్తున్నారనైనా బట్ అన్నింటిని బట్టి నీకు ఎంతో వర్ణాలి సయ ఎవరికి లేని దళ్యత ప్రభావీ మాకు అనుగ్రహించినైనా వాక్యమే ధ్యానిస్తుందిగా ప్రభావ మీకు పరిశుద్ధత్మ నడిపింపు మాకు అనుగ్రహించాను అయినా వాక్యం లేని సత్యం గ్రహించలాగిన ఆత్మీయత లేదు బలపచ్చమని కేస్తు క్రీస్తు పరిశుద్ధ నామో ప్రార్థిస్తాను తంది ఆమె యోహన్ సార్తల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము వార్తా మర్యల గురించి మనం ఒక వాక్యం ఇది ఎప్పుడు మనం ధ్యానించిన వాక్యమే కాబట్టి ఇక్కడ కొన్ని ఆత్మీయమైన సత్యాలు ఇక్కడ బయలుపరచబడ్డాయి ఏ రీతిగా అన్నప్పుడు మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకి దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు చూడండి యోహన్స్ వార్త పద పదకొండో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం మొదటి వచ్చి పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు మరియ ఆమె సహోదరుడైన మార్త అనువారి గ్రామమైన బేతానియాలో నున్న అను ఒకడు రోగి అయ్యను అంటే ఆమె సహోదరుడైన సహోదరి మార్త ఇద్దరు అక్క అనువారి గ్రామమైన బేతానియాలో ఉన్న లాజర్ అను ఒకడు రోగి ఉండను ఈ లాజరు ప్రభులకు అత్తరు పూసి తల వెంటకలతో ఆయన పాదములు తుల్చిన మరియకు సహోదరుడు చూడండి అయితే ఇది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే అతని అక్క రవ్వా ఇదిగో నీ నీవు ప్రేమించు రోగి ఉన్నాడని ఆయన యొక్కకు వర్తమానం పంపిణి పంపిరి చూడండి ఇది మన జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి మన సేవా జీవితంలో మన ఆత్మీయ జీవితంలో అడుగు మనకి ఇవన్నీ వెంటాడుతా ఉంటాయి ఏ రీతి కన్నప్పుడు ఎక్కడో పరిచర్లు ఎక్కడో సువార్త ప్రకటిస్తున్నాడు ఎన్నో గ్రామాల కంచరిస్తా ఉన్నాడు అయితే లాజరు రోగి ఉన్నాడు చెప్పి మార్త ఏం చేసిందంటే యేసుప్రభు దగ్గరికి వర్తమానం పంపించింది అంటే పాలని ఎక్కడ యేసుప్రాబు ఉన్నాడు అన్నప్పుడు ఒక మనిషిని ఆమె దగ్గర పంపించి అయ్యా నీ సహోదరుడు కాబట్టి రాజుడు చాలా అనారోగ్యంతో ఉన్నాడు బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు అని చెప్పేసి వర్తమానం అప్పుడు యేసు ప్రాభు ఒక మాట అన్నాడు ఏసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పచ్చబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చిందని చూడండి వాళ్ళు వాళ్ళు వాళ్ళు పంపిన వర్తమానం ఏంది యేసు ప్రభు చెప్పే మాట ఏంది ప్రతి దశలో మనకి ఏసు ప్రభు ప్రతి మాట ఒక దశలో మనకు కూడా అర్థం కాదు ఇది పర్లోక భాష అంటారు దీన్ని ఒక దశలో శిష్యులు అడుగుతా ఉంటారు ఏసుప్రభు చెప్తా ఉంటారు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు కానీ మీరు ఇంకా గ్రహించలేకున్నారా ఇంకా మీరు అర్థం చేసుకోలేని శక్తులు ఉన్నారా అని ప్రభు అంటాడు లేదు ప్రభు మాకు అర్థం కాలేదు ప్రభు అంటారు అంటే పర్లోక భాష పర్లోక మాట ఆ విధానం అనేది మనం నేర్చుకోవాలా ఆయన ఏ కాంటెక్ట్ లో ఏ విధంగా ప్రభు సంభాషిస్తున్నాడు అది బహు జాగర్తగా మనం పరిశీలించినప్పుడు అది మనకు అర్థమవుతుంది పరలోక సంబంధం అంటే దేవుని ఆత్మ పర్షుదాత్మ అభిషేకం ఉన్నవాడే దాన్ని గ్రహించాడు ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఆ ఇప్పుడు ఒక వ్యక్తికి బాగలేదు అనుకో మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పి నీకు ఎవరన్నా వర్తమానం పంపారనుకో లేక నీకు ఫోన్ చేశారనుకో అప్పుడు ఏమంటావు నువ్వేమంటావు సరైన ప్రార్థన చేస్తాం మామూలు చేస్తాం కానీ అప్పుడు నువ్వే అక్కడ ఏ స్ప్రమ ఉంటుండో ఈ మరణము అంటే చనిపోయిన లాజరు ఈ మరణము ఎందుకోసం వచ్చింది ఆయన చనిపోవడానికి రాలే వ్యాధి గురించి రాలే దేవుని కుమారుడు మహిమ ఈ యొక్క ఈ యొక్క వచ్చిందని చెప్పని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఎట్లాంటిది చెప్పండి లేదు బ్రదర్ ఈ ఈ శ్రమలో నువ్వు ఒక లెసన్ నేర్చుకుంటున్నావు బ్రదర్ నువ్వు అందుకోసం ఈ శ్రమ వచ్చింది అని అంటే నీకు కోపం వస్తారా రాదా మనం ఏమనుకుంటాం నేను అడుగుతుంది ఏంటి ఈ బ్రదర్ చెప్తుంది ఇది ఇది మనం నేర్చుకోవాలా ఇక్కడే ఉంది దైవికమైన జ్ఞానం ఇక్కడే ఉంది పరిశుధాత్మ నడిపింపు ఏ స్ప్రవేణ్ చెప్తుండో వాళ్ళు ఏం చెప్తుండ్రు వాళ్ళు వర్తమానం రమ్మని కానీ ఏ స్ప్రవేణ్ చెప్తుండో ఇది మరణ ఈ వ్యాధి మరణం కొరకు దేవుని కుమారుడు మహిమ ఆ దేవుని మహిమ కొరకు వచ్చిందంట ఇట్లా మనం అర్థం చేసుకోగలం ఎప్పుడన్నా నాకు శ్రమ వచ్చింది నాకు ఈ కష్టం వచ్చిందనంటే దేవుని మహిమ కొరకు వచ్చిందని మనం చెప్పగలం సుకో చెప్తున్నట్లు చూడండి ఇది మనం బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఆ స్థితికి మనం ఎదగాలంట మన ప్రభువు ఏ రీతిగా సంభాషిస్తుండో అది మనం అర్థం చేసుకో మనం ప్రయత్నించాలా మన సేవా జీవితంలో అప్పుడే ఇతరులు మనం ఆదరించగలం ఎందుకంటే వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటి సంభాషణ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాదు కానీ నువ్వు గ్రహించి దాన్ని అర్థం చేసి నువ్వు చెప్పినప్పుడే వాళ్ళు దేవుని మరి ముఖరికి వచ్చి చూడండి ఎందుకు అట్లెట్లా అక్కడ ఎట్లా ఆయన మయమరాటానికి నేను నేను మరణించాలన్నా నేను ఈ బాధలో ఈ రోగం నాకు రావాలన్నా ఈ శ్రమ నాకు రావాలన్నా ఈ కష్టం నాకు రావాలన్నా అని కదా కానీ ఆయన ఏం చెప్తున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలా ఏం చెప్తున్నా అక్కడ ఏసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు రాలే మరి ఎందుకు వచ్చింది దేవుని మయమ కొరకు వచ్చిందని చెప్తున్నాడ కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా గానీ ఆయన మహిమ కొరికేస్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుని మహిమ దేవునికి మహిమ రావాలి నువ్వు మహిమపరచాలి అయన్ని ఆ శ్రమలో నువ్వు దాన్ని బయటకు దేవునికి మహిమంట ఆయనకొకరికి మహిమనా తర్వాత చూస్తా మనం ముందుకు వాక్యం చూడండి తర్వాత ఏం చెప్తుండో ఏసు మాతో ఆయన సహోదర లాజను ప్రేమించాను అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంతగానో ప్రేమిస్తా అంటే ఆ కుటుంబానికి చాలా ఇష్టం వేస్తే ఒక ఎందుకంటే ఆయన శని ఆ సోమవారం నుంచి ఆ వారాలంతా పరిచయం చేసి శనివారానికి క్వాలిటీ చేరేటవాడు ఆయన అక్కడ నుండి బస చేసేవాడు అక్కడి నుంచి మళ్ళా సేవకి వెళ్ళిపోయేటాడు వాళ్ళు ఎంతమైనా ఆదిత్యం ఇచ్చేవారు ప్రభుకి ఎంతగా ప్రేమించే వాళ్ళు అంతగా ప్రేమించేవాళ్ళు కదా మనకి ఇష్టమైన వాళ్ళకి చాలా ఇష్టం స్పెషల్గా చూస్తాం కదా మనకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అందరితో స్పెండ్ చేస్తారు కానీ పర్టికులర్ గా అక్కడ కూడా స్పెండ్ చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఏం చెప్తాను అతడు రోగి ఏనుడని ఏసు విన్నప్పుడు తానున్న చోటనే రెండు దినములు ని తెలిసినా కానీ ప్రభు అక్కడే ఉన్నాడు అక్కడ ఇప్పుడు ఇది ఎట్లా అర్థం చేస్తే ఒక్కండి యేసు ప్రభుకి వర్తమానం వచ్చింది ప్రభా నీ సహోదరుడు నువ్వు ప్రేమించిన లాత చనిపోయిండు నువ్వు త్వరగా రావాలా అన్నప్పుడు ఏసు ప్రభుత్వం ఏమంటున్నా ఇది దేవుని మైము కొరకు వచ్చింది మరణం కొరకు రాలే ఒకటి మొదటి పాయింట్ రెండు రోజు అది తెలిసి కానీ రెండు దినాలు అక్కడే ఉన్నాడు ఆయన టూ డేస్ కావచ్చు ఆయన పరిచయంలు ఉన్నాడు అక్కడ రెండు రోజులు అక్కడే ఉన్నాడు తర్వాత ఏమిటా అటు పిమ్మట తర్వాత ఏం జరిగింది ఆయన మనము యూధాక వెళ్ళాలా అని శిష్యులతో చెప్తాడు అక్కడ తర్వాత యూదులు శిష్యులు అంటున్నారు ప్రభా ఇప్పుడే యూధు నేను కొట్టాలని చూస్తారు తోటి మళ్ళీ మేము అక్కడ లేదు ఖచ్చితంగా మనం పోవాల్సిందే ఆ సమయం అనేది కానీ సమయం అట్లా తర్వాత ఎనిమిదో వచ్చరంలో తొమ్మిదో వచ్చంలో అందుకు వేస్తూ పగలు పన్నెండు గంటలు ఉండవు ఒకడు పగటు వేళ నచ్చినట్ల ఈ లోకపై వెలుగు చూచింది కనుక వాడు తొట్టు పడడు అంటే పగలున్నంతసేపు మనం నడవాలా రాత్రి వేళ నడిచేవాడికి చీకటి ఏమైనా నడుస్తారా కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా బాగా వెలుగున్నప్పుడు నువ్వు నడవగలవు అనట్టు వెలుగున్నప్పుడు నువ్వు తర్వాత అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడలా అతను ఎందు వాడి వాడిని ఎందు వెలుగులేదు కనుక వాడి తొట్టుపడదని చెప్పాను కాబట్టి ఇప్పుడు మనం రెండు విధాలు అర్థం చేసుకోవాలా రాత్రి కాలంలో నీకు వెలుగు అవసరం నీకు నీళ్ళు వెలుగు లేకపోతే నువ్వు పడిపోతావు అనట్టు ఇప్పుడు మన చీకటి కాలంలో మనం ఉంటున్నాం సైతాన్ కాలం అంటది కాబట్టి ఇది చీకటి కాలంలో చీకటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి నీకు వెలుగు అవసరం ఏసులో అక్కడ ఒకటి ప్రకృతి సంబంధంగా ఈ లోకంలో వెలుగు ఈ లోకంలో అంతా జీవిస్తున్నారు ఏదో విధికి ఉంటారు కానీ అది ప్రకృతి సంబంధంగా వాళ్ళు ఆ నేతలతో చూస్తున్నారు కానీ ఆత్మ నేతలలో చూసిన వాడికి ఈ లోకం అంతా చీకటిగానే ఉంది చీకట్లో మనుషులు జీవిస్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు అది నీకు తెలుసు కాబట్టి నీకు వెలుగు అవసరం అన్నట్టు చూడండి ఆయన మాటలు ఎప్పుడన్నా చూడండి ఒకటి ప్రకృతి సంబంధమైన వెలుగు చూపిస్తుందో తర్వాత చీకట్లో ఉన్న వాడికి వెలుగు అవసరము అని చెప్తున్నారు లేకుండా వెళ్ళిపోతారు అని అందుకే ఏసులో ఆయన ఈ లోకం ఇచ్చిపెట్టుపోయినప్పుడు ఆయన వెలుగును మనకి ఆ వెలుగుని మనం ధరించుకున్నాము కాబట్టి మనకి చెప్పాలనే విషయం అక్కడ చీకటి గల చోట వెలగాలనే విషయం చెప్తుండ అక్కడ అయితే పదకొండు నుంచి మనం చూసినాడు పదకొండు వచ్చిన ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత తన స్నేహితుని లాదును నిద్రించున్నాడు అతని మేల్కొల్ప వెళ్ళుచున్నామని శిష్యులతో చెప్తుండండు ఆయన పోయి లేపాల ప్రభావ అంటే శిష్యులు అంటే ఆయన బాగాలేదు కదా ప్రభావ మరి ఆయన పనుకొని రాదు కొంచెం ఏమైంది అని చెప్పని చెప్తున్నారు కదా అంటే వాళ్ళకి అర్థం కావాలి నిద్రించడం అంటే ఏంటి ఆ యొక్క విశ్రాంతి తీసుకుంటు ఏం తెలియదు అన్నట్టు అతని మరణం గురించి ఆ చెప్పిన గాని ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పు చెప్పుకున్నాను అనుకునేది చెప్పనుకున్న వాళ్ళు కావున ఏసు ఆదరి మీరు నమ్మున్నట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను అయినను అతని ఎంతకు వెళ్దాం అని స్పష్టంగా చెప్పాను అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనం వెళ్దామని అతనితో కూడా శిష్యులతో చెప్పాడు ఈ తోమకి ఎప్పుడు బలహీనత ఉండదు అన్నట్టు ఈ తోమకి ఎప్పుడు బలహీనత ఏంటంటే అక్కడ ఏం చెప్తుండో ఈదులు అక్కడ పోతే ఈదులు కొట్టి చంపుతున్నారు ప్రభావా ఇప్పుడు మన అక్కడ పోవడం అవసరం ప్రభావ అని చెప్పి కదా అన్నప్పుడు ఏ స్టావు లేదు ఖచ్చితంగా మనం పోవాల్సింది అక్కడ అప్పుడు ఆయన తీర్మానించుకోండు ఈయనతో పాటు ఉంటే కూడా దెబ్బలు తప్పవు మనల్ని కూడా చంపుతారు సరే అని చెప్పి తీర్మానించుకోండి ఈయన కూడా కానీ తోమ దేవునితో పాటు ఉన్నాడు ఆయన విధానం ఏందో ఆయనతో సేవలో ఉన్నప్పుడు ఆయన ఆయన ఎలాంటి దేవుడు అది ఎలాంటి గొప్ప దైవ జడు దేవు ఒక సేవకుడు అనేది వాళ్ళు గ్రహించలేకపోయినారు అక్కడ ఆయన దేవుడు కూడా గ్రహించలేకపోయినారు అంటే ఈ తోమ ఎప్పుడు అపనమ్మకం సంపూర్ణమైన విశ్వాసం ఉండదు తోమకి ఎప్పుడు అపనామకం లేదు నేను అంటాడు కదా కదా ఇక్కడ యేసుప్రభు ఒక గాయాలలో చేపెట్టి చూస్తేనే నేను నమ్ముతాను లేకుంటే నేను అమ్మను అంటాడు అంటే దేవుడు అంటాడు తోమ నువ్వు చూసి నమ్ముతాను కానీ చూడ నమ్ముకారు ధన్యులు ఎప్పుడైనా కూడా అవిశ్వాసమై ఉండక విశ్వాసమే ఉండుమంటాడు చూడండి అడుగు అడుగున ఇవన్నీ మనకి ఎదురవుతూనే ఉంటాయి ఈ ఈ యొక్క పర్సనాలిటీస్ మన సేవలో మన జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి తోమ అందరూ పోతున్నారు కానీ తోమకు డౌట్ ఉంది ఏంటంటే అక్కడ పోతే మనల్ని కూడా చంపుతున్నాను చూడండి ఇది మనుషుల్లో వెంటాడుతుండే ఈ రోజు కూడా ఇది బహు కష్టం అంటే ఏసు ప్రభుత్వం కూడా నేను ఇంకా అనుమానిస్తున్నానంటే తోమ అయితే యేసు వచ్చి ఇది వరకు నాలుగు దిన సమాధులు ఉండే అని తర్వాత నాలుగు రోజుల చనిపోయాను అయితే తర్వాత ఇరవై ఒకటి ఏసు ప్రభు చెప్ మార్త చెప్తుంది ఏసుతో మార్త ఏసుతో ప్రవ్వా నువ్వు ఇక్కడ ఉంటే నా సోదరుడు చావుకుంటాడు ఉంటే బాగుండు ప్రవ్వా నా సోదరుడు చనిపోకుండా ఉండేవాడు కదా అన్నప్పంటే ఆయనకి ఇంకేం పని లేదా ఆయన ఎక్కడెక్కడ పోయే సువార్త చెప్తున్నాడు ఒక దగ్గర లేడైనా ఒక దగ్గర అంటకి పెట్టుకుని లేడయినా ఎక్కడెక్కడో పోయే దేవుని రాజ్య సువార్థను ప్రకటించిన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన టైం దగ్గర కాబట్టి ఆయన పని కంప్లీట్ చేసుకోవాలా తల్లి చెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలా అనే తపనతోనే ఆయన ఉన్నాడు కానీ ఈమె వీళ్ళు ఏం నువ్వు ఇక్కడుంటే బాగుండు కదా ప్రవణ నా సోదరు చనిపోయాడు కాదంటే కానీ వాళ్ళ నమ్మకం ఉంటుంది ఇప్పుడైనా నువ్వు దేవుళ్ళు ఏదడిగినా కానీ నీకు అది అనుగురించబడినని తెలుసు నేను అంటే తెలుసుకున్నాను తర్వాత ఏసు ఒక మాట చెప్తాడు ఇక్కడి నుంచి మనం బాగా జాగ్రత్తగా ధ్యానించాలి వాకి యేసు నీ సోదరుడు మరలా లేచని ఆమెతో చెప్పగా మరలా లేస్తున్నాడు రేపుడు నీ మీ తమ్ముడు మీ సహోదరుడు లేస్తాడని చెప్తే అప్పుడు మాట ఏమంటుంది ఆయనతో అంతే దినమైన పునరుద్ధరణ దిగుమంది లేచని ఎరుగుదిన నేను చెప్పడండి అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నంటే అక్కడ మాట ఏం చేస్తుందంటే అయ్యా నువ్వు నాకు నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అయినా సరే నువ్వు వచ్చినవు కదా ఇప్పుడు నువ్వు ఏది చేస్త ఏది నువ్వు ఏది జరిగినా కానీ దేవుడు నీకు కాబట్టి ఇప్పుడు నా ఇస్తాడని చెప్పానని చెప్పి నమ్మకం ఉందమ్ మీకు తర్వాత యేసుప్రభు చెప్తున్న అక్కడ మాత సంభాషణ నీ సహోదరుడు మరలా లేస్తాడు అని ఆమెతో చెప్పగా అంటే మరలా నేను లేపుతా యేసుప్రభు మరలా నీ సహోదరు నేను పైకి అని చెప్తే అప్పుడు మార్తే ఉంటుంది చనిపోయినా కదా ప్రభు ఇప్పుడు కానీ పునరుద్వానం దేని మంది లేస్తాడు ఇప్పుడు లేవాడని చెప్పి అప్పుడు ఏసు ప్రభు ఒక మాట చెప్తున్నా అక్కడ అందుకు ఏసు పునరుద్వానం జీవంలో నేనే నా విశ్వాసం ఉంచేవాడు చనిపోయినో బ్రతుకును ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా నా విశ్వాసం ఉంచేవాడు చనిపోయినప్పుడు బ్రతుకు కాబట్టి ఇవి ఎట్లా మనం అర్థం చేసుకుంటే ఈ వాక్యం చెప్పండి పునరుద్వానం జీవంలో నేనే నేనే జీవాన్ని ఏసు ప్రభు జీవం కాబట్టి ఆయన జీవము మనలో ఉంటే ఖచ్చితమైన రక్తమా లేదా కానీ నాయని విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన రక్తను ప్రతికి విశ్వసించేవాడు ఎన్నటికి చనిపోడు ఈ మాటను నమ్ముచినవు అని ఆమెను అడిగాను దేవుడు ఈ రోజు మనలాడుతాడు ఆయన పునరుద్ధాన శక్తి ఆయనతో పాటు మనం చనిపోయిన వాళ్ళం ఆయనతో పాటు సమాధి చేయబడ్డ వాళ్ళం ఆయనతో పాటు మూలధనం తిరిగి లేచిన వాళ్ళం మనం అంటే పునరుద్ధాన శక్తితో మనం లేపబడ్డ వాళ్ళం ఆత్మీయ దశలో కానీ అక్కడ లాచని కూడా అనేది లేపుతున్నాడు తని మాట విశ్వాసం ఏదైతే ఉందో మనం అర్థం చేసుకోవాలా చూడండి ఈ మాట నువ్వు అని అని అడగగా అవును ప్రవ్వా నువ్వు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడిని క్రీస్తుని నమ్ముతున్నాయితో చెప్పాను కాబట్టి చూడండి తర్వాత ఏం జరిగింది ఆమె ఈ మాట చెప్పి బోధకుడు తన సహోదరుడిని మరేన్నో రహస్యంగా పిలిచింది తర్వాత ఆమె వచ్చింది అయితే తర్వాత ఏం జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలా చూడండి ముప్పై మూడో ఆమె ఏడ్చుటాయో ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటో ఏసు చూసి ఆత్మ కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచి కాబట్టి జన వచ్చింది వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి యూదులు వచ్చింది ఎంతమంది వచ్చారు అక్కడ గుమ్మి గుడి అనేక గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళంతా అంటే ఎక్కడ పెట్టారు లాగారంటే ఏసు ప్రభువు ఎంతగానైనా ఆయన ఎంతగానో ఆత్మలో ఎంతగా తీవ్రత ఆయన మూలుగుతూ వారు వచ్చి చూడమని అతనిక చెప్పేది ఏసు కన్నీళ్లు వీడిచాడు కాబట్టి దేవుడు కూడా ఏడ్చిండు కాబట్టి యూదు అతను ఎలాగో ప్రేమించినో చూడని చెప్పుకునేదంటే లాజర్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నావు అని చెప్పనుకున్నాను తర్వాత కొంతమంది ఏమంటున్నారు వారిలో కొందరు ఆ గుడ్డివాణి కళ్ళు తెలిసిన ఈయన ఇతని చావకున్నా చేయలేడా అని చెప్పేది అంటే వాళ్ళ విశ్వాసం చూడండి అక్కడ కొంతమందికి విశ్వాసం ఉంది ఏసులో వస్తున్నాడు అని కానీ కొంతమందికి విశ్వాసం లేదన్నట్టు చూడండి తర్వాత ఏసు మరలా తనలో తాను సమాధి అది రాయి పెట్టి ఉండేను ఏసు ఆ రాయి తీసి వేయడని చెప్పగా చనిపోయిన వారిని సౌదైన మార్త బ్రవ్వా అక్కడ చనిపోయి నాలుగు దినములైంది ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను చూడండి మారత ఒక మైండ్ ఎట్లా ఉంది ఆమె తలంపులు ఎట్లా ఉన్నాయి ఆమె విశ్వాసం ఏ రీతిగా షేక్ అవుతుంది ఒక దశలో ఏం చెప్తుడు పునరుద్వార జీవను నేనే నా విశ్వాసం ఉంచాడు లాద విశ్వాసం ఉంచింది కదా బ్రతుతాడు కానీ బ్రతికి విశ్వాసించేవాడు ఎన్నటికి చనిపోను నమ్ముతావు అంటే అవును బ్రహ్వని నమ్ముతానని చెప్పినా అక్కడ కానీ ఇక్కడికి వచ్చే వారికి ఏమంటుంది నువ్వు తలుసుకుంటే ప్రవా ఇప్పుడు నువ్వు దేవు నువ్వు దేవుణ్ణి వేడుకుంటే ఏదైనా చేయగలవు ప్రభావ నేను నమ్ముతానని చెప్పి అక్కడ నమ్మింది తర్వాత ఇక్కడికి వచ్చేవారికి ఏమైంది ఆ సమాధి వచ్చినప్పుడు వ్యాధి అప్పుడు మాటలు చెప్తున్నాయ్యా నా లో అయిపోయిన ప్రవ్వా వాసన కొడుతుంది కదా ప్రభా అని చెప్పంటే అందుకు ఏస్తవకు మాట్లాడుతున్నాడు అందుకు ఏసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమని చూతవని ఇక చెప్పలేదా అని ఆమెతో అనేను ఇప్పుడు చెప్పాలి మనం నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు చూడండి ఇది ఎందుకు దేవుడు చెప్తుండ అక్కడ మార్తా కుటుంబం ఎంతో విశ్వాసం గల కుటుంబం కానీ వాళ్ళ లాజర్ చనిపోందని ఏమైంది వాళ్ళ విశ్వాసం పోయింది అయ్యా ఇట్లా ఎందుకు జరిగింది ఏ రీతికి జరిగిందని చెప్పి వాళ్ళు సతమతలు ఆడుతుంటే దేవుడు ఏమిటి రావచ్చు ఆయన కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ ఓపికని అక్కడ దేవుని కార్యం జరగాలక్కడ ఆయన మహిమ రావాలక్కడ ఆయన మహిమ కొరిక్యం జరగాల ఆయన ఏమిటి రావచ్చు కానీ అక్కడ అట్లా రాలే అయినా అందుకే మనం కూడా ఒక దశలో మనకు కొన్ని ప్రార్థనలకు జవాబులు ఏమిటి వస్తాయి కొన్ని రావు ఎందుకంటే ఎప్పుడు వస్తే ఎప్పుడు ఇవాలో దేవుడిని తెలుస్తుంది అప్పుడే ఆయనకి జవాబిస్తాను మనకి ఎందుకంటే ఎమ్మెటర్ ఇస్తే దానికి విలువ ఉండదు అన్నట్టు సంతోషించి వెళ్ళిపోతూనే కానీ నీకు జవాబు రాలేదనుకో ఎట్లుంటుంది నువ్వు నిరీక్షిస్తూ ఉంటుంది ఇంకా ఏమైనా ప్రార్థన జవాబులు సమస్య పోతాయని చెప్పి నువ్వు వదలక పట్టు వదలక ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు దాన్ని పొందుకుంటావు అన్నట్టు దేవుడు కూడా ప్రతి క్షణం ఉంటాడు కొన్ని జరుగుతాయి మీడింటిలో జరుగుతాయి కొన్ని జరగవు కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు కాబట్టి ఇక్కడ విశ్వాసం గురించి మనం చూస్తాం చూడండి నువ్వు నమ్ముతున్నావని అంతే చెప్పాను అప్పుడు ఏమైంది చూడండి ఎందుకు మార్తకు అన్నిసార్లు చెప్పాలి దేవుడు మూడు సార్లు అంటే ఆమె విశ్వాసం ఏమైపోతుంది అందుకే మనం ఎప్పుడు కూడా ఆలోచించాలా మన చుట్టుపక్కల సెలన్స్ లో ఏం జరిగినా కానీ నువ్వు చలించడానికి వీల్లేదు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ నువ్వు చలించడానికి వీల్లేదు ఎందుకు తెలుసా చుట్టుపక్కల ఉన్నవాడు సైతాను వాడు మనుషుల్లో దూరి నేను శోధిస్తూ ఉంటాడు నీ విశ్వాసాన్ని కొడుతూ ఉంటాడు చూడండి లాస్ట్ మినిట్ లో లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది మా కుటుంబంలో డాక్టర్స్ చెప్తున్నారు ఈ అబ్బాయికి చాలా సివియర్ గా ఉందా డేంజర్గా ఉంది ఎమర్జె ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలా దగ్గర దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షల దాకా అయితే రెడీ చేసుకొని సిక్స్ ఓ క్లాక్ ఆపరేషన్ చేయాలని చెప్పి ఒకటే ఫోన్లు చేస్తూ వాళ్ళని చెప్తుంటే వాళ్ళు నాకు ఒకటేసారి ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇట్లయితే నేను సివియర్ చాలా డేంజర్గా ఉండాల అబ్బాయి పరిస్థితి కానీ ఆ రోజు రాత్రి తెలిసిందంగా నేను మేమందరం కలిసి ప్రార్థించి చంద్రశేఖర నుండి అన్న ప్రార్థన చేసినాం మేము ప్రార్థన చేసినాం తర్వాత ఎందుకంటే మళ్ళీ గుడ్ న్యూస్ వచ్చింది ఏంటంటే సర్జరీ అవసరం లేదని అంత బ్లడ్ మొత్తం ముక్కులకు వెళ్ళి బ్లడ్ వస్తూ ఉంది కానీ బ్లడ్ ఇమీడియట్ గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళా ఫోన్ వచ్చింది బ్లీడింగ్ బంద్ అయిపోయిందని తర్వాత కొన్ని కొంతసేపు మళ్ళా ఫోన్ వచ్చింది బాగుందని అట్లా రిజల్ట్స్ వస్తుంది తర్వాత ఏమైందంటే ఇంకొక డాక్టర్ వచ్చి ఈ అబ్బాయి చాలా డేంజర్గా ఉంది అని చెప్పి మళ్ళా స్టార్ట్ చేస్తే మా ఊళ్ళంతా డాక్టర్ పడిపోయారు భయపడిపోయారు అంత ఇంత డబ్బు ఎక్కడ తేవాలా పక్కన పెడితే పిల్లగా చాలా డేంజర్ ఉందని చెప్పి ఏదేదో మొత్తం చేసేసింది అదా కూడా చేసేసింది రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడండి భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచుమని నాకు వాకింగ్ ద్వారా దేవుడు మాట్లాడాడు బాబా ప్రార్థన చేసిన నేనేం షాక్ కాలే తర్వాత ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి చెప్తా నాకు అనిపించింది అంటే చూడండి ఎట్లా డాక్టర్స్ ద్వారా దురాత్మలు దూరి మనల్ని ఎట్లా భయపడతాయో మన విశ్వాసానికి చెదరబడతా ఉంటాయినట్టు అందుకే డాక్టర్ అబద్ధికులు నమ్ముతాం డాక్టర్ని కానీ వాళ్ళు సైతాన్ని దూరి అంట చేస్తానంటే ఆ టైంలో నువ్వు ధైర్యంగా ఉండాలా కానీ శ్వాస పెట్టిన ప్రవ్వా ఆ బిడ్డ మీ బిడ్డ ప్రవ్వ నువ్వే కాపాడు ప్రభాని ప్రార్థన చేసినాం తర్వాత సేవకి వెళ్ళిపోయాం అక్కడ ఫీల్డ్ లోకి అక్కడ ఎంతమంది ప్రార్థన చేయించుకున్నారో అందరూ దేవుడు స్వస్థపరిచిన అందరినీ గొప్ప కార్యాలు చేసాను దేవుడు అక్కడ అక్కడే ఉన్నాం మేము కానీ నాకు రావాలని ఫీలే తప్పక దేవుడు కార్యం చేస్తున్నాడు మేము ప్రార్థన చేసినాం అందరం కలిసి అప్పుడే దేవుడు కార్యం చేసిన ఆ శోధన కొట్టివేసిన దేవుడు అక్కడ కానీ ఆ సమయంలో అక్కడ నేను వచ్చింది నాకైతే దేవుడు ఎంతగానో వాక్యం ద్వారా ఆ వాక్యాల గ్యాప్ కనిపించింది చూడండి మన బలహీన మనం ఎప్పుడైతే మనము బలహీనంగా అయిపోతాము ఆ సమయంలో నీకు బలహీనంగా అయిపోతూ ఉంటుంది నేను బలహీన పరుస్తా ఉంటుంది దుష్టు అయినా చూడండి ప్రతి దశలో మనము ప్రతి దశలో మనము సంపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడి మనం జీవించాలా అనే విషయం చెప్తున్నా అక్కడ నమ్మితే దేవుని మహిమను చూస్తాం కాబట్టి ఆయన మహిమను మనం చూడాలా మార్త వాళ్ళ కుటుంబం దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు ఆ జన అందరి మీద ఉన్నప్పుడు అక్కడ ఆయన ప్రార్థించింది ఆయన ప్రార్థించినప్పుడు వాళ్ళందరూ చూస్తారు అక్కడ ఒక దశ ఆయన ప్రార్థించకుండానే అద్భుతం చేసేటప్పుడు కానీ అక్కడ ప్రార్థిస్తున్నారంటే జనసం అనంతగా వస్తుంది తండ్రికి ప్రార్థన చేస్తున్నాను మనం కూడా అంతే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే అనేకులు విని దేవుడు నిజమైన దేవుడు వాళ్ళు స్వీకరించగలరు అలాంటి గొప్ప కార్యాలు ప్రభువు మన జీవితంలో చేస్తాడు కాబట్టి మనం విశ్వాసాన్ని బలపరుచుకోవాలి దేవేశ్వరుడు మనం అనుమానించకుండా ధైర్యంగా ముందుకెళ్తూ ఆయన నీతి సత్యాన్ని మనం ప్రకటించాలా ఎందుకంటే ఈ చివరి కాలంలో స్తంభల కాలంలో ఉన్నాము కాబట్టి మనం ప్రతి దశలో మనము అడుగడుగున ఆయనలో మనం ముందుకెళ్ళిపోతూనే ఉండాలా ఎందుకంటే ఇది చీకటి కాలం శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో దేవుడు మనం పెట్టింది ఈ లోకంలో కాబట్టి మన శక్తికి మించిన ప్రయాణం మన కొడుకు పెట్టి కాబట్టి దానికి మనం మన సంపూర్ణంగా మనం ఆగి ముందుకు పోతూనే ఉండాలా దేని విషయంలో మనం చింతించుకున్నా ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా కానీ వాటిని షేదించుకొని ప్రార్థనా పూర్వకంగా మనం పోతూ అనేక జీవితాల్లో మనం ఆయన వెలుగును తీసుకొని రావాలా ఈ లోకంలో మీరు వెలుగు మన ప్రభు కాబట్టి ఆ వెలుగు అనేక చోట్ల వెళ్ళాలా అది చీకటి చోట్ల వెలగాల అలాంటి వెలుగును మనకు దేవుడు ఇచ్చింది కాబట్టి ఆయన అనేకులు ఆయన వెలుగులోకి నడిపించాలా ఎందుకంటే రాత్రి వేళ నచ్చితాడు వెలుగు లేకపోతే తొట్టుపడుతుంది పగటి వేళ నచ్చితాడు వెలుగు కానీ ఇది రాత్రి కాలం ఇది శమల కాలం చీకటి కాలం కానీ మనుషులు దాన్ని ఇది ఎంత బాగుంది అనుకుంటుంది కానీ ఇది చీకటి కాలం అని దేవుని బిడలే తప్ప ఎవరో తెలియదు కాబట్టి ఈ చీకట్ల కాలంలో ఉన్న మనుషులు ఎట్లా పోతే ఎటుపోతే తెలియని స్థితిలో ఉన్నారు పుట్టితనంలో కాబట్టి మనకు గ్రహించగలుగుతున్నాం అని కాబట్టి ఆ చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగులో తీసుకురావాలంటే అప్పుడు వాళ్ళకు వెలుగు చూసినప్పుడు అప్పుడు గ్రహించలేదు ఇంతకాలం చీకటిలో ఉన్నానని కాబట్టి అలాంటి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం దేని విషయం కూడా మన విశ్వాసంతో మనం ముందుకెళ్లాల మన శక్తికి మించిన ప్రయాణం ఉంది దానికి సిద్ధపడే అన్ని మనం ప్రభుత్వం నడిపించాలా అలాంటి సేవా జీవితంలో ప్రభు మన అందరూ నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులు ఒక దేవ మహోన్నతులు ఒక తండ్రి మహమాస్త దేవానికి ఎంతో వందాలేసయ్యా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభు కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకుని మమ్మల్ని సజీలకలు నిలబెట్టడానికి నీకు ఎంతో వందలేసాయ్యా ఈ యొక్క మధ్య కాల సమయంలో అయినా మీ సన్నిధికి వచ్చినైనా మీరు మాతో మాట్లాడేందుకైనా నీకు ఎంతో అడుగడిగిన ప్రభావ మేము ప్రతి దశ ప్రభావ మేము విశ్వాసాన్ని మేము సంపూర్ణ ముందుకు వెళ్ళిపోవాలా ప్రభావ్వా అయినా మా విశ్వాసాన్ని మేము బలపరుచుకోవాలా ఓ దేవ తనకి ఎంతో మంది లోపల నశించిపోతానైనా మీ వాక్యాన్ని ప్రకటించాలా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభావ ఎంతో మంది సత్యం తెలియక ప్రభావ అబద్ధంలో ఇటు తెలియని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ప్రభావ మీ వాక్యని ప్రకటించాలా మీరు ఇచ్చిన వెలుగుని ప్రభావ అనేక చోట్లని ప్రకటించాలా అనేక జీవితాలను మీ వెలుగుని తీసుకొని రావాలా ప్రభావ వెలిగించాల అనేక జీవితాలను ప్రభావ మీ వెలుగు ద్వారా ప్రభావ అలాంటి సేవలు నడిపించి బలపరిచినంత ఆదిష్టమైన మీరు ఆకలి తొలగింది మేము సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపచ్చా ప్రభావ అలాంటి సేవా చిత్రములు నడిపించమంతా ఆదిష్టమేనా ఈ ఆరాధన పాల్గొనే ప్రదర్శన అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి అభిచేత పెట్టుకొని మీరు ఆకలి సిద్ధపరచుకోవాలి తొందర శాము ఆదిష్టం తండ్రి ఆమె గొప్ప సేవ మీకే ప్రభావం నుంచి మీకు ఎంత వందైనా గొప్ప తండ్రి మీరు లాజర్ని ఎంతగా ప్రేమించినారు కానీ మీకు ఎంత సన్నిహితంగా ఉన్నాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి మీ యొక్క తర్మల్ని పర్లో గొప్ప జ్ఞానం భాష ఏ రీతి ఉంటది పర్లో గొప్ప అవగాహన మీరు అనేక పర్యాలు మాకు చేస్తున్నది మీకు ఎంత ఉన్నాం తండ్రి అది మీరు నరువు మనిషి భాషలో మాట్లాడితే మీ విధానాలు వేరే ప్రభా ఆ విధానాలు గ్రహించే ఆత్మీయ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు మాట్లాడినప్పుడు తండ్రి అది పరిలోకపు విధానాలు ఉంటాయి కాబట్టి నేను వాటిని మేము ఎట్లా అర్థం చేసుకున్నాం ఆ యొక్క జ్ఞానం మా కనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉంటున్న కాలం బుక్ భయంకరమైన సుమారు కాలం ఈ క్షణంలో ఏం దీని విషయంలో అనుమానించకుండా భయపడకుండా ఈ లోకపు ఆర్థిక స్థితి మొత్తం పతనమయ్యే దినం వస్తుందని మీరు గత నాలుగైదు సంవత్సరాల నుంచి మాకు చూపించినారు ప్రభా అది సంపూర్ణ స్థితికి ఎదుగుతుంది ప్రభా అయినా కానీ మేము చింతించాము ధైర్యంగా ఉంటాం దాని ఆ విషయంలో మీరు మాతను సహకరి సహపడుతూ మా బలపరిస్తున్నందుకు మీకు ఎంత వందనాలు అయినా వింటున్న వారందరినీ పాటలు ఉన్న వాళ్ళందరినీ ఆశ్రించండి మీరు అలవర్స్థ పరచుకోండి సురక్షిత ఇంటికి చేర్చమేసుక్రిస్త ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవ మహిమ అయిలో ఈసో ప్రభావ మేము విశ్వాసంలో ముందుకు నడిపింపబడాలా రాచా ఎన్ని శ్రమలు వచ్చినా సోదరులు వచ్చినా మేము జడియడానికి వీళ్ళదు ప్రభ మా మధ్య ప్రభ మీరు జరిపిస్తున్న కార్యాలను బట్టి మీకు వండాలి ప్రభా లేదా మేము ఇంకా ముందుకు వెళ్ళాలా ప్రభ మీ నామ మహిమార్థమే విజృంభించి సేవ చేయాలా ప్రభ అభిషేకించండి ఆత్మవరాల చేత ఆత్మ ఫలాల చేత ఓ ప్రభా మీకు వరకు తీర్మానం చేసుకునే ఈ జీవితం వెనుకడుగు వేయకుండా ప్రభా ముందుకే నడిపింపబడాలా మీరే గొప్ప ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభ మేము ప్రభావ వెలుగులో నడిపింపబడుతున్న ప్రకారం అనేక ప్రభావం మేము ఈ వెలుగులో నడిపించాలా ప్రభ దానికి ప్రభా బ ఈ వాక్యం వెలుగు కనుక మళ్ళీ వెలుగు వచ్చింది సుప్రభ ఈ వాక్యం వల్ల ధ్యానం చేసి వితలకు ప్రకటించారా నాది సాధించండి నా జరుగు కాకుండా అనేకు ప్రేమిస్తున్న సుప్రభ నీ ప్రేమ కలవరిసులను ప్రేమ గొప్పది ఆ ప్రేమ హనది అనాది ఆమల ఉదయం రూపం నుంచి ఈ ప్రేమ శ ప్రకటించాలా అనగ్ని ప్రేమకు అజం చేసుకోవాలా ఆ గ్రహించని జ్ఞానం కలిగ చే మనందరికీ